వామే కవి కవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రమం వన్ోి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ధ్యాంతమంత వీర్య అనంత బాహుం శిశి సూర్యనేత్ర పశ్యామి ీప్తాశవ్రేజస విశ్వమిదం తపంత పశ్యామి త్వం నిన్ను నేను చూస్తూ ఉన్నాను విశ్వరూపాన్ని చూస్తున్నాడు అర్జునుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు నేను నిన్ను చూస్తూ ఉన్నాను ఆ నిన్ను అంటే ఎలా ఉన్నావు నువ్వు అని మిగతా విశేషణాలన్నీ నీవు అనే పదానికి విశేషణాలు నీవు ఇలా ఉన్నావు శ్రీకృష్ణుడు అంటున్నాడు అనాది మధ్యాంతం ఆది మధ్యాంతము లేవు అంటే దేశ పరిచ్ఛేదం లేదు సాధారణంగా ఏ ఏ వస్తువు తీసుకున్నా ఒక చోట ఆది ఆరంభం అవుతుంది ఒక చోట అంతమవుతుంది ఏదైనా బిల్డింగ్ తీసుకున్నారనుకోండి పెద్ద బిల్డింగ్ ప్యాలెస్సే తీసుకోండి ఆది ఉంటుంది అంతమవుతుంది ఒకసారి ఆది అంతము నిర్ధారితమైతే మధ్యము ఎలాగూ కాబట్టి ఆది మధ్యాంతములన్నవి ప్రతి వస్తువుకి కూడా సృష్టిలో దాని లక్షణం ప్రతి వస్తువు స్పేస్లో ఆకాశంలో అంతర్గతమై ఉంటుంది ఈశ్వరుడు కూడా అలా ఉన్నాడు అని అనుకోకూడదు ఈశ్వరుడు స్పేస్లో ఉన్నాడు అనుకోండి అంటే ఆకాశంలో ఇమిడి ఉన్నాడనుకోండి అప్పుడు ఏది గొప్ప ఈశ్వరుడు గొప్పయా ఆకాశం గొప్ప ఆకాశం గొప్పది అవుతుంది ఈశ్వరుడు గొప్ప ఎలా అవుతాడు ఎందుకంటే ఈశ్వరుడు స్పేస్ లోపల ఇమిడిపోయాడంటే ఈశ్వరుణ్ణి తనలో ఇమిట్ చేసుకున్న స్పేస్ ఈశ్వరుడి కంటే దాని నిడివి దాని వ్యాపకత్వము దాని వ్యాప్తి అధికమవుతుంది ఈశ్వరుడు స్పేస్ కంటే చిన్నవాడు అవుతాడు ఈశ్వ అప్పుడు అప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అవడు ఆకాశమే ఈశ్వరుడు అవుతుంది ఎందుకంటే ఈశ్వరుడు అంటే అన్నిటికంటే ఎక్కువ వ్యాప్తి వ్యాపకము వ్యాపకత్వము లక్షణం ఈశ్వరుని యొక్క ప్రధానమైన లక్షణం కాబట్టి ఈశ్వరుణ్ణి ఒక వస్తువు ఈ సృష్టిలో ఎన్ని వస్తువులు ఉంటే అవన్నీ కూడా ఆకాశములో ఇమిడి ఉంటాయి సో ఆకాశ పరిచ్ఛిన్నములు అంటారు లిమిటెడ్ ఇన్ స్పేస్ తర్వాత ఒక వస్తువు ఇంకొక వస్తువుని పరిచ్ఛిన్నం చేస్తూ ఈ వస్తువు ఉంది ఇంకో వస్తువు ఉంది అంటే ఈ వస్తువు ఉన్న చోట అది లేదు అది ఉన్న చోట ఇది లేదు కానీ ఆకాశము రెండు చోట్ల ఉంటుంది రెండింటినీ తన ఎందు కలిగి ఉంటుంది ఆకాశం కాబట్టి ఆకాశము ఈ వస్తువుల కంటే కూడా ఎక్కువ వ్యాపకము ఈశ్వరుడు ఆకాశంలో అంతర్గతంగా ఒక వస్తువు అవడానికి వీరలేదు అయితే అది ఈశ్వరత్వానికే భంగము ఉపాసనకి ఉపాసన కోసమని ఈశ్వరుణ్ణి ఆకాశాంతర్గతమైన ఒక రూపంగా మీరు స్వీకరించడానికి అభ్యంతరమైన ఇప్పుడు విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద అని అనుకో అనుకోకూడదు విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద కాదు విఘ్నేశ్వరుడిని పసుపు ముద్ద ఎందు భావన చేస్తున్నాము అని అనుకో తేడా ఉందా లేదా రెండింటికి రెండింటికి చాలా తేడా ఉంది విఘ్నే ఇప్పుడు జెండా ఎందు జెండా వందనము చేస్తారు జెండా ఎందు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భావన చేస్తాం అంతేగాని జెండా ఏ భారతదేశం అని కాదు జెండాయో భారతదేశం అయితే ఆ జెండా పట్టుకుపోయారనుకోండి అంటే భారతదేశాన్ని ఎవరు కొట్టుపోయారనే పరిస్థితి వస్తుంది కాబట్టి జెండా ఎందు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భావన చేసినట్టుగా జెండా అంటే ఏముందండి వస్త్రశకలము ఏదో రంగులు వేసి పెట్టారు దాని ఎందు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భావన చేస్తాం అందరూ భావన చేస్తారు కాబట్టి దానికి ప్రత్యేకత విశిష్టత వస్తుంది అలాగే పసుపు ముద్దయొందు భావన చేయటం చేత దానికి ఒక ప్రత్యేకత వస్తుంది కాదండి అదేమీ కాదండి అది అంటే దానికి ప్రత్యేకత ఉండదు కాబట్టి అదేవిధంగా ఆ స్పేస్లో అంతర్గతంగా ఈశ్వరుణ్ణి మనం ఉపాసన కొరకు అలా భావన చేయడం మటిపే అంతేగాని ఈశ్వరుడు అంతే అని అనుకోకూడదు అందుకే అక్షరశ ఈశ్వరుణ్ణి ఇంతే ఉంటాడు ఇలాగే ఉంటాడు అని స్వీకరించటంలో సమస్య ఉంటుంది అసలు తర్వాత ఈశ్వరుడు అనే ఒక డు కాదు ఈశ్వరుడు ఒక తత్వం ఇప్పుడు ఆకాశము అన్నారనుకోండి మీరే ఆలోచించుకోండి ఆకాశుడు అన్నారనుకోండి ఎవడో ఎక్కడో మొండా మార్కెట్లో ఎక్కడో పెద్ద ఆయన ఆయన పేరు ఆకాశుడు అని మీకు అనిపిస్తుంది ఆకాశము అనండి ఎలా ఉంటుంది మీ భావన ఎలా ఉంటుంది ఆకాశము ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అంతమవుతుంది మధ్య ఎక్కడ ఊహ కూడా చేయటానికి వీలు లేదు అలా కాకుండా ఆకాశుడు అన్నారనుకోండి అయితే మిస్టర్ ఆకాష్ అన్నారనుకోండి మీకు అప్పుడు ఈ వ్యాప్తి ఇవే ఉండవు ఎవడో సం జంట్ల పను సమ్ సమ్ సంతర్శన్ అన్న అలా వచ్చేసింది కాబట్టి ఈశ్వరుడు అని ఎప్పుడైతే అన్నారో వన్ మోర్ జంట్ల అనే సమస్య వస్తుంది అలాగా కాదు నీ యొక్క స్వరూపము సర్వవ్యాపకము ఆదిమధ్యము అంతము లేని స్వరూపము అనాదిమధ్యాంతం అనంతవీర్యం శంకర్లు ఏమంటారుతున్నాము అనాదిమధ్యాంతం ఆది మధ్య అంత విద్యే ఎ అనాదిమధ్యాంతం త్వం అనాది మధ్యాంతం ఆయన శంకరులు భవిష్యకారులు చక్కగా విగ్రహవాక్యం అది స్పష్టంగా నిరూపించారు దానికి ఇంకా వివరణ ఇవ్వలేదు ఇంకా సంస్కృతం చదువుకునే విద్యార్థులకి సమాస కుసుమావులు చదువుకునే వాళ్ళకి బహో సమాసాలకు విగ్రహవాక్యాలు ఎలా ఉంటాయి అన్నట్టుగా రాశారు ఇంకా అంతకంట అక్కడ రాయాల్సిందేమీ లేదని అభిప్రాయం కాబట్టి నీకు హే హే శ్రీకృష్ణ హే విశ్వరూప నీకు ఆది మధ్యము అంతము లేదు అనగా నీవు సకల విధములైన దేశ పరిచ్ఛేదముల నుండి విముక్తుడవు నేను దేశము పరిచ్ఛిన్నము చేయజాలదు ఈ ఆది మధ్యము అంతము కాలమునకు కూడా పెట్టుకోవచ్చు మనం ప్రతీది కాలములో ఆది ఉంటుంది అంతముంటుంది మధ్య ఉంటుంది కాలములో ప్రతిదానికి బ్రహ్మదేవుడికి కూడా ఆది మధ్య కా అంతము ఉన్నాయి ఇప్పుడు ఆయన ఫిఫ్టీ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్ట బ్రహ్మదేవుడు యాభై ఒకటో సంవత్సరంలో ఉన్నాడు అంటే మధ్య దాటేసాడు అప్పుడే అప్పుడే పెద్ద వయసులో కొట్టాడు మోకాలు నొప్పులు అవి ప్రారంభమవుతాయి ఇంక స్లోగా బ్రహ్మదేవుడికి కాబట్టి సో బ్రహ్మదేవుడికే ఆది అంతము మధ్య పెడితే ఇంకెవడి ఎవడు మిగిలేడు ఎవడు మిగలలేదు కానీ బ్రహ్మదేవుడికి కూడా ఉత్పత్తి స్థానము పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు వేయిస్తాడు దీన్ని హిందీ వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మదేవు కాఫీ బాప్పాయ్ అని అంటారు బ్రహ్మదేవుడికి కూడా తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే ఆయనకు ఆది మధ్యము అంతము కాలమునందు లేవు అంటే కాల పరిచ్ఛేదము లేనివాడు సో ఆనా ఆది మధ్యాంతం తర్వాత అనంత వీర్యం అంటే పరమేశ్వరుని యొక్క శక్తికి ఒక హద్దు లేదు సో ఈశ్వరుని యొక్క శక్తి ఇంత అని చెప్పడానికి అవకాశము లేదు ఇప్పుడు ఈ శక్తిని కులిచేదానికి ఒక యూనిట్ ఉంది హార్స్ పవర్ అని అంటారు పూర్వం చిన్న సైజు ఇది ఇది యూరోప్ నుంచి వచ్చింది మెషర్మెంట్ చిన్న సైజు జట్కా లేకపోతే బండి చిన్న సైజు బండి లాగడానికి ఒక గుర్రం వాడేవాడు అంటే ఆ బండికి ఒక హార్స్ పవర్ సరిపడుతుంది అది దాని నడుపుకుంటూ పోతుంది సపోజ్ నాలుగు చక్రాలు ఉండి విశాలంగా ఉండి పది మంది ఎక్కేటువంటి బండి ఒకటి ఉందనుకోండి దానికి ఒక గుర్రం కంటే అది లాగలేదు వన్ హార్స్ పవర్ చాలా దానికి నాలుగు గుర్రాలను పెట్టి లాగి పెంచాల్సి ఉంటుంది అంటే ఫోర్ హార్స్ పవర్ కావాలి సో ఆ తర్వాత స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు కూడా ఇదే యూనిట్ అక్కడ అన్వయించింది అనమాట అలా వచ్చింది హార్స్ పవర్ అనేది హెచ్పి అని అంటారు సో ఇప్పుడు మన రైల్ ఇంజన్లు ఉన్నాయనుకోండి ఇప్పుడు మోడర్న్ ఎలక్ట్రికల్ రైల్ ఇంజిన్స్ సిక్స్ హార్స్ పవర్ టెన్ హార్స్ పవర్ అలా ఉంటుంది వాటి పవర్ అవి ఎన్ని భోగీలను లాగేస్తాయో ఎప్పుడైనా గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ చూస్తే అది కూడా ఓ భోగీలా ఉంటుంది కానీ వెనకాల ఇరవై ఐదు భోగీలను ఆ భోగీల జనాన్ని వేసుకుని ఇంకా సామాన్ కూడా వేసుకొని లాక్కుంటూ పోతుంది దాని పవర్ వీర్యం చాలా గొప్పది ఆ రకంగా మీరు చూసుకుంటే సూర్యుని యొక్క శక్తి చాలా ఎక్కువ మన గ్రహమండలంలోనే సర్వాధికమైన శక్తి సూర్యునకు గలదు ఆ సూర్యుని శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది అంత గొప్ప సూర్యుని శక్తి కూడా పరిమితమే దానికి కూడా లిమిట్ ఒకటి ఉంటుంది మన సైంటిస్టులు క్యాల్కులేట్ చేసి పెట్టారు సెకండ్కి ఇంత శక్తి విడుదలవుతోంది సూర్యుడి నుంచి ఇంతవరకు ఇంత శక్తి విడుదలైంది ఇంకా ఇంత శక్తి విడుదలవుతుంది అని అన్ని క్యాల్కులేషన్స్ చేసి పెట్టుకున్నారు సో సూర్యుణ్ణి కూడా క్యాల్కులేట్ చేసేసారు ఇంకా ఈశ్వరుని యొక్క శక్తికి క్యాల్కులేట్ చేయటం కుదురుతుందా ఉదాహరణ అనంతవీర్యం ఎందుకంటే సూర్యుడి కంటే కూడా పెద్ద పెద్ద నక్షత్రాలు అవి ఉన్నాయి వాటి శక్తి ఇంకా ఎక్కువ అటువంటి కోట్లు కోట్లు కోట్లు నక్షత్రాలనన్నిటినీ కూడా సృష్టించినటువంటి ఈశ్వరుని యొక్క శక్తి అనంతము అంటే ఆ హద్దులు లేని శక్తి గలవాడము నీవు అనంతవీర్యం శంకరుడు అనంతవీర్యం నతవ వీర్య అంత అస్తి ఇది అనంతవీర్య తం అనంతవీర్యం అంటే హే శ్రీకృష్ణ నీ యొక్క శక్తికి హద్దు లేదు సుమా అని అనంతవీర్యం అటువంటి వాడవు నీవు తర్వాత అనంతబాహుం అనంతములైన బాహువులు కలవాడు దాంట్లో ఉన్నటువంటి రహస్యార్థం ఏమిటంటే ఆయనకి ఆయన ఎక్కడో తోట నిలపడి ఉన్నాడని ఆయనకి కొన్ని లక్షల బాహువులు ఉన్నాయని అలాగే లిటరల్గా తీసుకుంటే కష్టం సమస్యలు వస్తాయి ఎందుకంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ బాహువులన్నింటినీ దొరించుకుంటూ పోవడం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ అనంత బాహుమంటే ఆయన పెద్ద ఆయన నిలపడి ఉన్నాడు ఆయన ఆయనకి ఇటో ముప్పై చేతులు మీరు ముప్పై పెడితే గొప్ప కానీ ఇక్కడ అనంత అంటున్నాడు ముప్పై పెడితే కూడా ఇవ ముప్పై ఏదో ముప్పై పెడితే తక్కువ అవుతుంది అలాగే ఈ బాహువుల సంఖ్య దాన్ని లిటరల్గా కాకుండా అక్షరశ కాకుండా దాంట్లో ఉండేటువంటి గూఢార్థాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి అనంత బాహుమంటే రెండు అర్థాలు ఒకటి ఈ సృష్టిలో ఎక్కడ ఏది కదులుతున్నా అది ఈశ్వరుని యొక్క శక్తి చేతనే కదల్చబడుతోంది అంటే ఆయనే చేపెట్టి కదులుస్తున్నాడు అనమాట ఇప్పుడు గాలి వీచుతోందనుకోండి ఆయనే చేత్తో తోస్తున్నాడు అనమాట గాలి చేవ పాకుతోందనుకోండి ఆయనే ఆ చేవను పాకిస్తున్నాడనమాట చేతుడు అలా పాకిస్తున్నాడనమాట ఎవడైనా నడుస్తున్నాడనుకోండి వాడికి కావాల్సిన పుష్య ఆయనే ఇస్తున్నాడు అనమాట బరువు ఆ శక్తి కూడా ఆయనే ఇస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ సృష్టిలో ఎక్కడ ఏ చలనము ఘటిల్లినూ అది ఈశ్వరుని యొక్క శక్తి చేతనే సంభవమగుతున్నది అంటే అర్థం ఏంటి సృష్టి మొత్తంలో ఎక్కడైనా బాహు ఆయనది కలదు ఇక్కడ బాహుశబ్దానికి అర్థము చే చేయి అని ఫిజికల్ మీనింగ్ అక్షరార్థం కానీ గూఢార్థం ఏమిటంటే క్రియాశక్తి అని బాహు ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి ఆ ఫ్యాన్ను నువ్వే తిప్పుతున్నావు అని అర్థం అని చెప్పారనుకోండి దాని అర్థం ఏంటి ఆయన వచ్చేసి అక్కడ కనపడకుండా ఉండి అలా అలా తిప్పేస్తున్నా వేలు పెట్టి తిప్పేస్తున్నా అలా కాదు ఆ ఫ్యాన్ను తిప్పే ఎలక్ట్రిసిటీ ఏది కలదో అది నీ స్వరూపమే అని ప్రతి దాంట్లోనూ మీరు స్పిరిట్ తీసుకోవటానికి అలవాటు పడాలి ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే సమాజంలో ప్రతీది లెటర్ తీసుకోవటానికి అలవాటు పడిపోయారు జనాలు లిటరాలిటీ ఒకటి ఉంది ఒక ఎక్స్ప్రెషన్ లిటరాలిటీ అంటే అక్షరశ అక్షరాలకు ఎంత అర్థమో అంత తీసేసుకుంటాడు సో దానివల్ల ఏమవుతుందంటే ఆ మెటఫర్స్ అన్నీ కూడా అవి అధ్వానంగా తయారవుతాయి వాటికి ఒక వ్యవస్థే ఉండదు మెటఫర్స్ ఉంటాయి కాదు రూపక ప్రక్రియ చేస్తారు మెటఫర్స్ ఉంటాయి సో ఆ మెటఫర్స్ని మెటఫర్గా అర్థం చేసుకోవాలి కానీ మెటఫర్స్ని ఫిజికల్గా అర్థం చేసుకుంటే వాడితో అసలు మీరు మాట్లాడడానికి ఉండదు ఇప్పుడు సపోజ్ ఒకడు ఒకటితో మీరు అంటారు అవునైనా నువ్వు నడుస్తున్న దారి మంచిది కాదు అన్నారు అనుకోండి అంటే వాడు వెంటనే మంచిది కాకపోవడం ఏంటండి మున్సిపాలిటీ వాళ్ళు వేశారు పొద్దున్నే వాళ్ళు వచ్చి తుడిచి వెళ్ళారు చక్కగా ఉంది మేము చెప్పలేసుకుని తిరుగుతున్నాం అన్నాడు అనుకోండి ఇప్పుడు వాడితోనే ఏమన్నా తప్పు పొరపాటు చేశాను నీతో మాట్లాడడం తప్పు నాది అని అక్కడ దారి అంటే మున్సిపాలిటీ వాళ్ళు వేసిన రోడ్డు అని కాదు అర్థం అక్కడ దారి అంటే ఏంటి ఈ ప్రవర్తన అని అర్థం అది మెటర్ సో ఇప్పుడు ఓసారి నేను అన్నాను ఇదేదో చెప్పండి మీరు అంటే నో నో ఇట్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైమ్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఏ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ అన్నారు అంటే అదేమంటాడు ఇప్పుడు టీ కాఫీల గురించి ఎందుకండి అంటాడు నేను టీ కాఫీ గురించి చెప్పట్లేదు నాన్న నువ్వంటున్నమాట నేను చెప్తున్నాను మరి మీరు టీ అన్నారు కదా అలా సో అక్షరశ తీసుకోవటంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి చూసారా కాబట్టి అనంత బాహుం అంటే అనంత క్రియాశక్తి గలవాడు అనర్థం బాహు క్రియాశక్తి అనర్థం ఎక్కడెక్కడ ఏ చలనమున్నా ఆ చలనము వెనకాలం ఉండే శక్తి దానికి క్రియాశక్తి అని పేరు అది ఈశ్వరుని యొక్క శక్తి అధ్యతనే ఆయనకు అనంత బాహువు అని పేరు అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఎక్కడైనా సరే ఆయన ఏ కార్యమునైనా సరే చేయగలుగుతాడు అని అనంత బాహు అంటే అర్థం అది ఇప్పుడు ఈ భూమండలం మీద ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా ఏ పనినైనా చేయగలుగుతుంది అమెరికాలో ఏ పనినైనా చూస్తుంది ఇండియాలో ఏ పనినైనా చూస్తుంది బంగ్లాదేశ్లో కూడా ఏ పనినైనా చేయగలుగుతుంది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లను తిప్పుతుంది దీపాలను వెలిగిస్తుంది రైళ్లను నడుపుతుంది ఓహో ఈ ఎలక్ట్రిసిటీ నిజంగా అనంత బాహువు అని అనొచ్చు సో సంథింగ్ లైక్ దాట్ ఎలక్ట్రిసిటీ అలా ఉంటే ఇక సకల సృష్టిని నడిపించేటువంటి ఈశ్వరుని యొక్క శక్తికి హద్దులు ఏమున్నాయి కనుక అనంత బాహుం అనంతమైన శక్తి గలవాడు అంచేతన చిత్రకారుడికి అప్పు చెప్తే వాడు పెడతాడు బాహువులు పెట్టుకుంటూ పోతాడు చేతులు పెట్టుకుంటూ పోతాడు ఇంకా ఓ స్టేజ్ వచ్చేప్పటికి ఎలా అవుతుందంటే ఇంకో రెండు బాహులు ఇటోటి ఇంకో అటోటి పెడితే అది వికారంగా తయారవుతుంది బాగుండదు ప్రొపోర్షన్స్ సందర్భం లేకుండా ఉంటుంది ఇప్పటికే ప్రొపోర్షన్స్ అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్స్ అయిపోయింది తలకేమో ఈ బాహువులకే ఎక్కడ లేకుండా అయిపోయింది ఇప్పటికే ఇప్పటికే ఇటో పదే అటో పదే పెట్టేప్పటికే ఆ తలకి ఈ బాహువులకి ఆ ట్రంకి ఎక్కడ పంతలు కుదరట్లేదు ఇప్పటికే వికారంగా తయారయండి ఇవి చాలామన్నట్టు ఇంకో రెండిటూ ఇంకో రెండటూ పెడితే మరీ వికారంగా తయారవుతుంది అంతే అలా పెట్టుకుంటూ పోకూడదు నేను అభిప్రాయం ఈ బాహువులు పెట్టేమని కాదు అభిప్రాయం అనంతమైన క్రియాశక్తి గాలి వీచుతోంది ఈశ్వరుని యొక్క శక్తియే సూర్యుడు ఉదయిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఇవన్నీ ఈశ్వరుని శక్తులే అని అభిప్రాయం అనంత బాహుం ఇప్పుడు పక్షులు ఎగురుతున్నాయి వాటి యొక్క శక్తి ఈశ్వరుని యొక్క శక్తియే ఆ రూపంగా మనకి ప్రకటమవుతున్నది శంకరులు తనంతబాహు అనంత బాహవ సనంత బాహు తం లాం అనంతబాహుం శశి సూర్య నేత్రం మామూలుగా ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి ఎలా వర్ణిస్తారంటే పురుషుడుగా వర్ణిస్తారు పురుష సూక్తమ్మని మీరు ఎరుగుదురు ఈశ్వరుడు పురుషుడు పురుషుడంటే శంకరుడు అర్థం ఏం చెప్పారంటే శిర పాణ్యాజిమాన్ అని అర్థం చెప్పారు అంటే ఏమిటి మీరు ఈశ్వరుణ్ణి ఎలా వర్ణిస్తారు మీరు ఎలా భావన చేస్తారంటే అక్కడ ఒక ఆయన నిలబడున్నట్టుగా భావన చేయండి ఇప్పుడు ఆయన కాళ్ళు ఏమిటి భూలోకమే కాళ్ళు పృథివీ పాదం అని మీరు భూలోకం కాళ్ళు మరి ఆయన శిరస్సు ఏమిటి ద్యులోకమే శిరస్సు అలా భావన చేసుకోండి అంటే కాబట్టి ఒక పురుషుడుగా భావన చేయటం సో ఆయన చేతులు ఎన్నుంటాయి అనంతమైన చేతులు అదేలాగా అంటే ఈ బ్రహ్మాండములో ఉన్న చేతులన్నీ ఆయన చేతులే అనంతభావం ఇప్పుడు ఈశ్వరుని ఒక పురుషుడిగా భావన చేసి పృథివి పాదములు అన్నప్పుడు శిరస్సు ఏమిటవుతుంది అదిగో ఆ లోతైన ఆకాశం డీప్ స్పేస్ అనంత ఆకాశమే శిరస్సు ఇప్పుడు అనంత ఆకాశమే శిరస్సు అయితే కన్నులు సూర్యుడు చంద్రుడు కన్నులు అవుతాయి చక్కటి కల్పన అంతా కూడా కల్పనే అలా భావన కాబట్టి సూర్యుడు చంద్రుడు నీకు కన్నులు ఇప్పుడు మనకి కన్నులు ఉన్నాయండి కన్నులు ఏం చేస్తాయి జగత్తుని ప్రకాశింపజేస్తాయి కన్నులు ప్రకాశింపజేస్తాయి జగత్తుని ఇదిగో ఈ రూపం ఇది ఈ రూపం ఇది అని కాబట్టి రెండు కళ్ళతోటి మనం జగత్తును చూస్తూ అలాగే జగత్తుని ఈశ్వరుడు ప్రకాశింపజేస్తున్నాడు వేటితోటి పొగలు సూర్యుడితోటి రాత్రి చంద్రుడితోటి ప్రకాశింపజేస్తున్నాడు అంటే కళ్ళు చేసే పనిని ఈ చంద్ర సూర్యులు సూర్య చంద్రుడు చేస్తున్నారు కనుక ఈ సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు అని మెటాఫాలు అంతేగాని రెండు కళ్ళు ఉంటే ఆయనకు ఒక అనుగుడ్లు ఉంటాయి చంద్రుని ఎక్కడ పెట్టారు సూర్యుని ఎక్కడ పెట్టారు మనకి అనురెప్పలు ఏమిటి అలా మొదలు పెట్టకూడదు మెటాఫాల్ ఓకే ఒక రూపకాలం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇంకొక అన్ను జత చేస్తారు చంద్రుడు సూర్యుడు అయిన తర్వాత ఇంకొక అన్ను ఉంది అదేమిటి అగ్ని అగ్ని సూర్యుడు అస్తమించాడు ఇంకా చంద్రుడు ఉదయించలేడు మీరేం చేస్తారు వెలుతురు కోసం దీపం వెలిగించుకుంటారు అదే అగ్ని కాబట్టి సూర్యచంద్రుల మధ్యలో సంధి సంధ్యాకాలంలో అగ్ని అగ్నిహోత్రం కూడా సంధ్యాకాలంలోనే చేస్తారు కాబట్టి ఆ అగ్ని ఏది అది మూడవ కన్ను చూశారా అలా సోమ సూర్య అగ్నిలోచన అని ఒక నామం సోముడు చంద్రుడు సూర్యుడు అగ్ని కళ్ళు కాగలవాడు ఇక్కడ అది చెప్పలేదు ఇక్కడ రెండు కళ్ళతో సరిపెట్టారు కాబట్టి అది చెప్పిన చోట అలా మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి కాబట్టి సూర్యచంద్రులే నీకు కన్నులు అంటే కన్నులు ఎలా అయితే లోకాన్ని ప్రకాశింపజేస్తాయో అదేవిధంగా నీవు పొగలు సూర్యుడి ద్వారా రాత్రి చంద్రుడి ద్వారా లోకాన్ని ప్రకాశింపజేస్తున్నావు అని అర్థం దాన్ని శంకరులు అంటారు శశి సూర్యనేత్రం శశి సూర్య నేత్రే యవా సత్వం శశి సూర్యనేత్ర మీకు చూడడం కష్టం అవుతుందని నాకు తెలుసు అయినా కూడా చిన్న చిన్న పదాలు మీరు అనేస్తే పని అయిపోతుంది సింపుల్గా తం థాం శశి సూర్యనేత్రం చంద్రానయనం అంటే అయింది శశి అంటే చంద్రుడు ఆదిత్య అంటే సూర్యుడు నయనం కళ్ళు గలవాడు ఆ రెండు కళ్ళుగా పెట్టుకున్నాడు అటువంటి నిన్ను పశ్యామి పశ్యామిత్వాం నిన్ను నేను చూస్తున్నాను సో ఇప్పుడు మీరు నేల మీద నిలబడి దేవుడికే చూడండి ఒకసారి ఇలా దేవుడికి చూడండి దేవుడు ఎక్కడ ఉన్నాడు మీ ముందే ఉన్నాడు ఆయన నేలంటే ఆయన కాళ్ళే పృథివీ ఆయన కాళ్ళే ఆ అంతరిక్షం ఆయన యొక్క శిరస్సు అలా చూస్తే మరి ఆయన కళ్ళే ఒకటి సూర్యుడే చంద్రుడే కళ్ళు అవుతాయి అలా మీరు భావించుకోవటం అటువంటి నిన్ను చూస్తున్నాను ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే మీరు ఈశ్వరుణ్ణి ఒక పురుషుడు పురుషుడంటే ఒక మ్యాన్ మేల్ మేల్ ఇండివిజువల్ అనే విధంగా ఫిక్స్ చేసి పెట్టుకుంటే కళ్ళు అంటే కళ్ళే అవుతాయి కాళ్ళు అంటే కాళ్ళు అవుతాయి చేతులుంటే చేతులు అవుతాయి అని ఆ మెటఫర్ ఆ రూపకాన్ని మిస్ అయిపోతారు కాబట్టి రూపకాన్ని మిస్ అవ్వకూడదు ఈశ్వరుడు అంటే ఇలా నిలబడి ఉన్నాడని అభిప్రాయం కాదు ఈ జగత్తంతా ఈశ్వరుడే దీన్ని ఈ విరాట్ ఈ ఈశ్వరుని యొక్క శరీరమే మన శరీరంతో దానికి పోలిక చెప్పి ఇగో ఇవి కళ్ళు ఇవి చేతులు అలా చెప్తారు అదే మెటఫర్ పశ్వామిత్వం తర్వాత దీప్త హుతాశ వక్ం అగ్ని కళ్ళుగా పెట్టలేదు ఇక్కడ అగ్ని నోటు నోరుగా పెట్టారు అగ్నే నోరు ఇప్పుడు అగ్నిలో నే వేస్తే ఏమిటవుతుంది సరిగ్గా నోట్లో వేస్తే ఏమిటవుతుందో అదే అవుతుంది అగ్ని ఆ నేతిని భక్ష్యం నోట్లో వేస్తే ఏమిటవుతుంది అదే అవుతుంది అగ్నిలో వండిన అన్నాన్ని వేస్తే ఏం చేస్తుంది అగ్ని భక్షించేస్తుంది అగ్ని సర్వభక్షక అగ్ని కళ నోరు కూడా సర్వభక్షక దోశలు టిఫిన్లు ఇడ్లీలు అన్నింటినీ అలా భక్షిస్తూ ఉంటుంది కాబట్టి సో అగ్ని అగ్నియే నోరుగా గలవాడు దీప్త హుతాశ వక్ం ఇటువంటి అగ్ని అంటే బాగా ప్రకాశించేటువంటి అగ్నియే నోరుగా గలవాడు దాన్ని మీరు లిటరల్గా తీసుకుంటే ఆయన నోట్లోంచి మంటలు వస్తున్నాయి అని చెప్తారు అది లిటరల్ మీనింగ్ దాని స్పిరిట్ దాన్ని మెటఫారికల్గా దాని గూఢార్థం తీసుకుని అంతరార్థాన్ని తీసుకుంటే అప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈ అగ్ని ఎలా అయితే తన ఎందు వేసిన సకల పదార్థములను భక్షిస్తుందో అంటే అజీర్ణం చేసేసుకుంటుందో అలాగే ఈ పరమేశ్వరుడు సకల జగత్తును మింగేస్తాడు సకల జగత్తును నోట్లో వేసేసుకుంటాడు వేసేసుకుని దాన్ని జీర్ణం చేసేసుకుంటాడు ఆ అజీర్ణం ఏం ఈశ్వరుడు ఒక పది జగమును వెల్లినిడి మరి ఒక పది లోపలకు గొనుచు అంటే లోపలికి వేసేసుకుంటాడు సర్వము దానై ఉంటాడు సో కాబట్టి దీప్త హుతాశ వస్త్రం శంకర్లు కూడా అదే అంటారు ఇంకా అంతకంటే వేరే చెప్పట్లేదు ఆయన దీప్త హాచ బాగా ప్రజ్వలి అగ్ని ఇక్కడ అగ్ని అంటే అగ్ని అండవు హుతాశ అంటాడు అంటే ఏది హోమం చేస్తే దాన్ని భక్షించేవాడు అనే అర్థం ఎలా స్పష్టమైన సిగ్నిఫికెంట్ వర్డ్ అంటారు అంటే చక్కటి అర్థం కలిగిన పదాన్ని వాడతాడు అగ్ని అనుకుండగా హుతాశ అలాగే ఈ వక్రము కూడా నోరు మనం దేన్ని హోమం చేస్తే అది అలాగా ఆ లోపల ఉండే జఠరాగ్ని అలాగ దాన్ని భక్షించేస్తూనే ఉంటుంది సో ఎనివే ఈ అగ్ని నీ యొక్క నోరు అగ్నియే సహ వక్ం ఎవ సహా దీప్త హుతాశ వ్రహ అవో ఆ విధంగా ప్రకాశించేటువంటి అగ్నియే నోరుగా గలవాడు ఇది ద్వితీయ విభక్తులకు మార్చుకుంటున్నాం తం ధీప్త హుతాశ వ్రం సో అటువంటి నిన్ను నేను చూస్తున్నాను ఇక స్వతేజస విశ్వమితం తపంతం ఈశ్వరుడు ఈ జగత్తులంతని కూడా తప్పింపజేస్తున్నాడు తాపమును కలిగిస్తున్నాడు తాపము అంటే ఏంటో ఇప్పుడు వేసవ కాలంలో మే నెలలో ఎండ బాగా ఎండ కాస్తూ ఉంటుంది కరెంటు పోతుంది ఫ్యాన్లు తిరగవు ఎలక్ట్రిక్ ఎయిర్ ఇవి పంచేయవు ఎయిర్ కండిషన్స్ పనిచేయవు సో అప్పుడు మీకు ఎలా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది వేడి కారణంగా కలిగే ఇబ్బంది దానికి తాపము అని పేరు చాలా తప్పింపజేస్తూ ఉంటాడు ఒకసారి ఓ డ్రైవర్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఉంటారు కదండి బస్సు స్టాండ్లో ఓ పెద్దమ్మ వచ్చి నాయన యాదగిరి గుంట బస్ అక్కడ అడిగింది డ్రైవర్ని అంటే ఆయన చెప్పండి చూడమ్మా నేను చాలా చికాగ్గా ఉన్నాను ఈ ఎండ చాలా గట్టిగా ఉంది మధ్యాహ్నం ఒండిగ అయింది నన్ను ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఇప్పుడు అడిగితే అడిగే ఇంకెప్పుడు అడగక్కుపోయి అక్కడ చూసుకోవాలని చెప్పాడు ఆయన విజయవాడ వెళ్ళి బస్సు పట్టుకు బస్సు పక్కన నిలబడ్డాయన్ని యాదగిరి కుట్ట బస్సు గురించి అడిగితే ఆయన అంత కోపంగా చెప్పాడు ఆయన దానికి హేతువు కూడా చెప్పాడు ఏమిటంటే హేతు సూర్యుడు పయనించి అలాగ మండి మంట పెట్టేస్తున్నాడు ఒండిగ అయింది ఈ బస్సును తీసుకుని విజయవాడ పట్టుకెళ్ళాలి విజయవాడ పట్టుకెళ్ళామంటే గాడి కోలోకి అడుగు కట్టడం లేదు అర్ధరాత్రి రెండు గంటలకి ఈ ట్రైన్ విజయవాడలోకి వచ్చేప్పటికీ ఏమిటో తాపం కింద వచ్చి ఎక్కడికో వచ్చినట్టుగా ఎక్కడికో అగ్నిహోత్రంలోకి గుండెల్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ట్రైన్ అర్ధరాత్రి రెండు గంటలకి విజయవాడ స్టేషన్ బ్లేజ్ వాడ అంటారు అంటే బ్లేజ్డ్ బ్లేజ్ అంటే మడ్డలు పెట్టేస్తున్నట్టే అలా తప్పింపజేస్తూ ఉంటే అలా తాపాన్ని కలిగిస్తాడు ఈ విశ్వమిదం తపంతం ఈ జగత్తునంతని కూడా అలా తప్పింపజేస్తున్నాడు ఈ దీనికి డిఫరెంట్ లెవెల్స్లో మీనింగ్ ఉంటుంది సూర్యుడు రూపంగా గ్రీష్మకాలమునందని సూర్యుడు రూపంగా ఉండి జగత్తునంతను కూడా తప్పింపజేసేస్తున్నాడండి ఎవరికి విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నాడు ఒక అర్థం రెండో అర్థము సంసార దుఃఖము అనే వేడి ఎవరికి విశ్రాంతి ఉండదు డబ్బు ఉన్నవాడికి విశ్రాంతి ఎరగడు సుఖము శాంతి ఇరుగడు డబ్బు లేనివాడికి సుఖము శాంతి ఇరుగడు ఎవరికి విశ్రాంతి లేదు మేము కాకినాడ వెళ్ళా కాకినాడలో ఈ క్లాసులకు వస్తూ ఉంటారు రిలయన్స్ వాళ్ళు క్లాసులకు వస్తూ ఉంటారు రిలయన్స్ సంస్థ ఉంది అక్కడ గ్యాస్ వాళ్ళు వాళ్ళతో కలిసి సత్సంగానికి అక్కడ వెళ్ళే సందర్భంలో నేను వాళ్ళు ఒకే నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ కొంచెం ఇటువంటి టెక్నికల్ అడుగుతా మీ బావ మరిది ఏం చేస్తున్నాడు మీ మేనమా కూతురు అలా ఉంది ఇవేమీ అడగను నేను టెక్నికల్ నాకు క్యూరియాసిటీ కాబట్టి రిలయన్స్ గ్యాస్ బాగుందడిగాలి ఏమి బాగుండీ నా మొహం ఏమీ బాగులేదన్న నేను ఏమైందా వీరద్దరు రిలయన్స్ అని పోస్ట్ ఇయర్ వచ్చినప్పుడు గెంతులు వేస్తూ ఉండి ఇప్పుడు మీకు సడన్గా ఎంత నీకు ఉత్సాహంలో పడిపోయారంటే వాళ్ళు అంటారు మా బాస్కే ఉత్సాహం లేదండి మాకెక్కడి నుంచి వస్తుంది వాళ్ళ బాస్ బాస్ అంటే అనిల్ అంబానీ ఆయన చాలా పెద్దవాడు ఆయనే ఈ గ్యాస్లో మనం చేతులు కాల్చుకుంటున్నామే ఇది ఏమవుతున్నారో ఆయన నైంటీ పర్సెంట్ గ్యాస్ వస్తుంది అనుకున్నట్ట ఇప్పుడు త్రీ వస్తుంది ముప్పై దాకానే వెళ్ళగలిగారు ఇంకా ముప్పై దాటి వెళ్ళలేకపోయారు ఆ ముప్పై నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది తగ్గి తగ్గి తగ్గి ఇప్పుడు త్రీ వచ్చింది ఆరు పవర్ స్టేషన్స్ పెట్టారు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఆరు పెట్టారు ఈ ఆరు నెలకి మూడు రోజులే పనిచేస్తున్నాయి ఇరవై ఏడు రోజులు ఖాళీగా ఉంటాయి ఆ మూడు రోజులకి పోగేసుకుని గ్యాస్ పోగు చేసుకుని పోగు చేసుకుని ఆ గ్యాస్ మంటపెట్టి మూడు రోజులు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి మళ్ళీ ఇరవై రోజులు బంద్ ఎందుకంటే గ్యాస్ అయిపోయింది ఆయన చాలా దుఃఖంలో ఉన్నారట బాగా పెద్ద పెద్ద పూజలు కూడా చేయించారు కాకినాడలో పెద్ద యజ్ఞమే చేయించారు అయినా కూడా ఆ గ్యాస్ బయటకు వెళ్ళలేదు దాంతో పాపం చాలా కష్టంలో ఉన్నారని ఆయన అనుయాయులు అందరూ కూడా కష్టంలో ఉన్నారు అప్పుడు నేను అనుకున్నా ఈ జగత్తులో విశ్రాంతి శాంతి సౌఖ్యం ఇంకా ఎవరికి ఉంటుందండి అనిల్ గారికి లేని శాంతి సౌఖ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అలా అంటే ఈశ్వరుడు సంసార దుఃఖము సంసార తాపము అనే దాంతో ఈ సకల జగత్తును కూడా వేయించేసుకున్నాడు పట్టుకుని వేయించడం అంటే రోస్ట్ చేసేయటం ఇవి రోస్ట్ అంటారు చూడండి ఈ దోషిలోవి వేస్తారు రోస్ట్ అలాగా సంసార దుఃఖంతో మానవులు ఎవరికి కూడా విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాడు ధని నిర్ధనుడు అధికారి ఏ అధికారము లేనివాడు పూజలోవి చేసుకునేవాడు ఏ పూజ ఎగుగనివాడు పండితుడు మూర్ఖుడు సర్వ ప్రాణులు మనుషులు పశువులు పక్షులు సకల ప్రాణులను కూడా ఆయన దుఃఖ సముద్రంలో తప్పింపజేస్తూనే ఉన్నాడు అని చెప్తే అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అని తొమ్మిదో అధ్యాయంలో ఉంటాడు ఈ లోకము అనిత్యము అసుఖము ఏది నిత్యం కాదు అన్నీ మీరు అలా పట్టుకుంటున్నాననుకునే లోపల చేయాలి మీరు పట్టుకునేది ఏది ఉండదు పట్టుకున్నాననే భ్రమే తప్ప పట్టుకునేది ఏది ఉండదు పట్టుకున్నాననే భ్రమ ఉంటుంది అది మాత్రం గట్టిగా ఉంటుంది నేను ఇది పట్టుకున్నాను అది పట్టుకున్నాను దీన్ని నేను నియంత్రిస్తున్నాను దీన్ని కంట్రోల్లో పెట్టుకున్నాను నేను అని వీడు అనుకుంటాడు ఏది లేదు అంత సంసారమునంతనూ కూడా ఒక మహాప్రవాహం కింద ఈశ్వరుడు ముందుకు తోసుకుపోతూ అందరినీ సమానంగా తప్పింపజేస్తూ ఉన్నాడు అని ఇంకొక అర్థం విశ్వమిదం తప్ప సో ఈ విధంగా నీ యొక్క ఆ సర్వ జనులకు పరితాపమును కలిగించే ఈ రూపాన్ని నేను చూస్తున్నాను ఈశ్వరుడికి రెండు రూపాలు ఉంటాయి ఘోర అఘోర ఘోర రూపము అఘోర రూపము ఘోర అంటే భయమును కలిగించే రూపము అఘోర అంటే శాంతమైన రూపము ఇక్కడ శాంత ఇక్కడ ఘోర రూపాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి నిన్ను ఆ విధంగా నేను చూస్తున్నాను శంకరుడు స్వతేజసా విశ్వమిదం తపంతం తాపయంతం తపంతం అంటే తాపయంతం నిచ్ నిచ్ ప్రచయం చేసుకుని తప్పింపజేస్తున్నాడు తపిస్తున్నాడు సూర్యుడు తపిస్తున్నాడు సూర్యుడు తపింపజేస్తున్నాడు ఏది బాగుందంటారు రెండోదే బాగుంది కాబట్టి మొదటిది సూర్య తపతి అన్నా కూడా దాన్ని మనం తాపయతి అని అర్థం చెప్పుకుంటే బాగుంటుంది సూర్యుడు బాగా పెరుగుతున్నాడా లేకపోతే మనని మంట పెడుతున్నాడా ఏం చేస్తున్నాడు బాగా మండుతున్నాడా లేకపోతే మనకి మంట పెడుతున్నాడా మనకి మంట పెడుతున్నాడా కాబట్టి తపంత తాపయంతమంది శంకరంలో దాన్ని లిచ్కి మార్చారు అది ఆ మార్పులో ఉన్న సొగసు అది మంచిది ఆ శ్లోకం పూర్తయింది సింపుల్ శ్లోకాలు చాలా పొడుగ్గా ఉంటాయి శ్లోకాలు కానీ చాలా సింపుల్గా ఉంటాయి ద్యావా పృథివ్యో మీరు చెప్పగలుగుతారు చూడక్కర్లేకుండా చెప్పేయగలుగుతారు శనజన పదాలు ఇదమంతరం హీ వ్యాప్తం త్వయైకేన దిశ్చ సర్వా దృష్టాద్భుతం ూపముగ్రంత వేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ శ్లోకం మంచి శ్లోకం సింపుల్గా ఉంటుంది మహాత్మన్ ఆత్మ అంటే వేరు వేరు అర్థాలు ఉంటాయి ఆత్మ అంటే దేహము అని అర్థం ఉంటుంది రూపము హే మహాత్మన్ అంటే పెద్ద రూపము గలవాడ సో జగత్తంతా ఈశ్వరుని రూపమే పెద్ద రూపము గలవాడా అని అర్థం ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక పెద్ద సముద్రము లేకపోతే పర్వతం పర్వత శ్రేణి పెద్దది అది త్రీ డైమెన్షనల్ పిక్చర్ కింద తీసుకొచ్చేసి మీ ముందు పెట్టేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అది చూడగానే లిక్కు పడతాం ఒకసారి అమ్మో ఎంత పెద్దదో అను లిక్ పడతాం సంథింగ్ సిమిలర్ టు దట్ అర్జునుడు చూస్తున్నాడు ఆ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి దివ్య దృష్టితోటి ఇది ఓ మహాత్మా ఏమన్నారంటే ఇప్పుడు మీరు త్రీ డి చూడడానికి వెళ్ళారనుకోండి త్రీ డి పిక్చర్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గేటు దగ్గరే టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి గేటు దగ్గరే ఓ కళ్ళలో రోట అందజేస్తారు అది పెట్టుకుని చూడాలి అది పెట్టుకోకుండా చూస్తే మీకు ఏమీ కనబడదు అంటే ఏమీ విశేషమేమి కనపడదు ఏదో అరికేసినట్టు ఉంటుంది అది పెట్టుకుని చూస్తే మటుకు త్రీ డైమెన్షన్లలో చాలా ఒకప్పుడు చాలా థ్రిల్ కలిగే విధంగా మీరు చూడగలుగుతారు థ్రిల్ కలుగుతుంది అక్కడ ఉందనుకున్న ఆ సింహం వచ్చి మన మీద ఉరుకుతున్నట్టుగా ఐ మీన్స్ అమ్మో అని ఇలా అనుకున్నా అనుకుంటారు ఆ సింహం ఉరికిందని అలా ఉంటుంది త్రీ డి ఆ కళలో పెట్టుకుంటేనే ఇలా కనపడుతుంది శ్రీకృష్ణుడు కూడా త్రీడీలో చూపిస్తున్నాడు ఈ జగత్తునంతని కూడా ఇతనికి అర్జునునికి ఆ కలజోడు లాంటిది ఒక దృష్టి కూడా ఇచ్చాడు పైగా దివ్య దృష్టి కలజోడు లాంటిది దివ్య దృష్టి ఇచ్చి త్రీడీలో విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు సో ఇప్పుడు చూడండి ఇది భూలోకము చూడండి పైకి చూడండి ఎంత ఎంతవరకు ఉంది పైక ఎంతవరకు అంటే ఏం చెప్తా ఉండే అలా అలా ఉంటుంది కోటి మైళ్ళు వెళ్ళాక కూడా ఇంకా పైకి ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఏమీ చెప్పింది లేదు సపోజ్ ఒక పది కోట్ల మైళ్ళ పైన ఇంకే ఊహించుకోండి అలా ఒక పది కోట్ల మైళ్ళు అలా పోతే అక్కడ స్వర్గలోకం ఉందనుకోండి దానికి ద్యులోకము అని అంటారు స్వర్గలోకానికి ద్యులోకము ఆ ద్యులోకము ఆ పైకి ఎలా కొన్ని కోట్ల మైళ్ళ పైన ద్యులోకము మారుగా ఉంటుందా ఇది బాగానే ఉంది ఉండేవండి మళ్ళీ దాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు చక్కగా ఉంది వాయిస్ ఆ ద్యులోకము పైన ఉన్నది భూలోకము మన కాళ్ళ కింద భూలోకము మీరు చెప్పండి ఈ భూలోకానికి ద్యులోకానికి మధ్యలో ఏముందో చెప్పండి ఆకాశం ఉందండి ఆకాశం లేదు ఆకాశమును కూడా ఆకాశమును కూడా వ్యాపించి నువ్వు ద్యావా పృథివ్యోహ ఇదం అంతరం ఈ భూలోకానికి ద్యులోకము ద్యులోకము భూలోకము ద్యావా పృథివీ అని సమాసంలో ఆ ద్యావా సో ఆ అంటే స్వర్గలోకం అనుకోండి హెవెన్స్ హెవెన్స్ అంటారు భూలోకము యా ఇది బాగానే ఉంది ఇది అట్లు పెట్టుకుందాం అయిపోతుంది ఇంకా ఫినిష్ చేసేసి ఈ రెండు లోకములకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ గ్యాప్ అంటే ఆకాశము అని అర్థం ఈ ఆకాశమునంతను నీవొక్కడివే వ్యాపించి ఉన్నావు ఎవా పృథివ్యోహ ఇదమంతరం ఈ ఖాళీ ప్రదేశం ఆకాశమునంతను నువ్వు ఒక్కడివే వ్యాపించేసి ఉన్నావయ్యా త్వయైకేన అది చూసి చెప్పానమాట మళ్ళీ చుట్టూ చూసి తూర్పు దక్షిణ పడమర ఉత్తరం ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరుతి ఎన్ని దిక్కులు ఉంటే అన్ని దిక్కుల ఎందు నువ్వే వ్యాపించి ఉన్నావు అంటే లెంగ్త్ వైజ్ నువ్వే విత్ వైజ్ కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు ఈ నీ యొక్క రూపము ఇది రెండు రకాలుగా వర్ణిస్తాడు అద్భుతము అద్భుతము అంటే అచ్చరువును ఆశ్చర్యాన్ని కలిగించేది అద్భుతము తర్వాత ఉగ్రం భయమును గొలుపుకున్నది రెండు సెంటిమెంట్లు వస్తాయి ఆ రూపాన్ని చూసేప్పటికీ ఒకటే ఆశ్చర్యం రెండు భయం ముందు ఆశ్చర్యం తర్వాత భయం వస్తుంది ఇప్పుడు సింహాది చూశారనుకోండి సింహాన్ని చూస్తే ముందు ఆశ్చర్యం అనిపిస్తుంది అద్భుతం అనిపిస్తుంది దాన్ని న్యాచురల్ చూసినప్పుడు నేను ఒకసారి చూశాను అలా సింహాన్ని దాని న్యాచురల్ సరౌండింగ్స్లో అంటే అడవిలో చూసినప్పుడు అది చాలా మహోదారంగా ఒక మహారాజు నడిచి వెళ్తున్నట్టుగా అలా వెళ్ళిపోతుంటే దాన్ని వెనకాలే వెళ్ళాం కొంత దూరం తర్వాత అది ఆ పొదల్లోకి వెళ్ళిపోయింది దాని టీవీ అది చూస్తే ముందు అద్భుతం అనిపించింది తర్వాత ఏ స్వామిజీ తలుపు గట్టిగా వేసుకోవాలి ఒకవేళ అది ఉరికిన గ్లాస్ ఉంటుంది అది మూసేయి అని తర్వాత హెచ్చరికలు చేస్తే భయం ముందు అద్భుతము తర్వాత భయం మీరు చూసే ఉంటారు ఈ సింహాలు ఇవన్నీ న్యాచురల్ సరౌండింగ్స్లో ఒక శోభ ఉంటుంది సో అటువంటి నీ రూపము అద్భుతము ఉగ్రము భయంకరము ఈ రూపాన్ని చూసి ముల్లోకములు కూడా చాలా దుఃఖాన్ని పొందుతున్నాయి ఈశ్వరుని యొక్క రూపం అలాగే ఉంటుంది ఘోరమైన రూపము ఇప్పుడు ఈశ్వ రాబోయే వేసవి కాలం ఎవళ్ళకి ఉల్లాసాన్ని ఇస్తుంది వేసవి కాలం ఎవళ్ళకి ఉల్లాసాన్ని ఇవ్వదు మళ్ళీ ఆ మే నెలలో ఆ ఎండలు కాసేస్తుంటే కంటిన్యూస్గా ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ కంటిన్యూస్ నాన్ స్టాప్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా కూడా టెంపరేచర్ డిప్ కాదు అది అసలు పెద్ద పెద్ద కఠినమైనది కానే కాదు పెద్ద డేంజరస్ కానే కాదు దీంట్లో ఇక్కడ ఉన్నదాంతో పోలిస్తే అది లక్ష్యవంతు కూడా కాదు అయినా కూడా ఆ వేడికి మనందరం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అప్పుడు సకల ప్రాణులు కూడా ఏదో ఒక రకమైన ఒక ఒక రకమైన విమూఢత్వము అంటే ఏమీ తెలియని స్థితి నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు పశువులు కుక్కలు మనుషులు అందరూ కూడా ఏదో ఒక రకమైన తాపాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అలా ఆకాశం కేసు చూసినప్పుడు సూర్యుడు ముఖం మీద కొట్టినట్టుగా అనిపిస్తుంది ఆ వెలుతురు ఆ వెలుగు తట్టుకోలేము ఆ వెలుగును కళ్ళు తెరిచి చూడడం కష్టం కళ్ళు మంట పుట్టుంది ఆ వెలుగు కేసు చూస్తే ఆ వేడి అది చూసి అందరూ కూడా తలలు ఉంచుకుని అలాగా ఆ వేడి యొక్క దుఃఖాన్ని ప్రాత్సహిస్తూ ఉంటారు వేసవి కాలం నేను హైదరాబాదు వేసవికాలాన్ని వర్ణించాను దాంతో పోలిస్తే ఇంకా విశ్వరూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి హైదరాబాదు వేసవి ఎలా ఉంటే ఇంకా విశ్వరూపాన్ని ఏం చెప్పమంటారు మన వర్ణింపశక్యము కాదు అని చెప్పడం తప్ప ఇంకా వేరే చెప్పేందుకేం లేదు ఈ విధంగా నీవు నీ మహోగ్రమైన రూపంతో సకల ప్రాణులకు కూడా దుఃఖమునే నీవు కలిగిస్తున్నావు ఎవళ్ళ దుఃఖము భయము ఎవళ్ళకి కూడా విశ్రాంతి శాంతి సౌఖ్యము అనేవి లేకుండగా ఏమయ్యాయి రూపం ఇంత భయంకరంగా ఉన్నది అని అర్జునుడు వాపోతున్నాడు